పశ్యేమాక్షువాసేమేవహిత్యదాయ స్వస్తి నోంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విష్వేగా స్తాక్షో అరిష్టమే స్వస్తి నో రృహస్పతి దాత శాంతిశాశాంతి జీవం కల్పయతే పూర్వం తో భావాన్ పృథద్విధా బాహ్యానాధ్యాత్మికా స్మృతి సో జాగ్రత్త అవస్థలో ఒక విస్తృతమైన కల్పన ఒకటి ఉంటుంది కల్పన ఇమాజినేషన్ కల్పన అంటే ఇమాజినేషన్ ఊహించుకుంటూ ఉండడం నేను ఇది నేను అది అని అలా ఊహించుకోవడం ఇప్పుడు నిద్రావస్థ నుంచి తెలివి వస్తుంది తెలివి వస్తే దానికి ఆ తెలివికి జాగ్రత్త అవస్థకి మనం మామూలుగా జాగ్రచేతన అని మీరు అనుకోండి ఆ పేరు అలా పెట్టుకోండి జాగ్రత్త తెలివి వచ్చినప్పుడు ఉండే తెలివి ఎరుక జాగ్రచ్చేతన ఈ జాగ్రత్తచేతన యొక్క కంటెంట్ ఏమిటి బ్యాక్గ్రౌండ్ సామాను ఉన్నాయనుకోండి ఏమున్నాయి ఆ సామాను అన్నట్టుగా ఈ జాగ్రత్త చేతనలో ఏమున్నాయి రూపము శబ్దము రూపము స్పర్శ గంధము రసము ఈ జాగ్రత్త చేతనలో ఉన్నాయి ఇవి కాక అనేక భావాలు ఐడియాలు థాట్స్ సంకల్పాలు వికల్పాలు ఇమోషన్స్ భావావేశాలు ఇవన్నీ ఆ జాగ్రత్త చేతనలో ఉన్నాయి తర్వాత వీడు ఏదైనా రసాను ఇవి చేశాను అది చేశాను ఫిజిక్స్ చదివాను కెమిస్ట్రీ చదివాను ఇదంతా కూడా ఆ జాగ్రత్త చేతనలో ఉంది అయితే ఆ జాగ్రత్త చేతనలో ద వాట్ ఇస్ ది సెంటర్ ఆ జాగ్రత్త చేతనంతా కూడా కేంద్ర బిందుటి అహం అయా రూపజ్ఞానం ఉంటే ఆ రూపజ్ఞానానికి ద్రష్ట ఎవరు నేను శబ్దజ్ఞానానికి శ్రోత ఎవరు నేను ఈ ఇమోషన్ ఉందనుకోండి కోపము లేకపోతే కామనా ఇమోషన్ ఉంటే ఆ కా ఇమోషన్ ఎవరికి నాకు ఒక ఇమోషన్ ఉందంటే ఇట్ బిలాంగ్స్ ఏ రకమైన బిలాంగింగు లేకుండా ఇమోషన్ ఉండదు మీరు ఐడెంటిఫై అవ్వకపోతే పోతుంది ఇట్ జస్ట్ బిలాంగ్స్ సో ఎవరికి బిలాంగ్స్ టు హోమ్ నాకు అహం బ్రాహ్మణహాన్ ఉంది బ్రాహ్మణత్వం ఉంది ఈ బ్రాహ్మణత్వం అనేది ద స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఏ బ్రాహ్మణి ఈ స్టేటస్ ఆఫ్ బ్రీయింగ్ అనే బ్రాహ్మణ్ నేను అనే సెంటర్ లేకుండా ఎక్కడైనా ఉంటుందా అది ఎక్కడైనా ఉండగలరా పెయింట్ వేశారంటే గోడో ఏదో ఉండకుండా గోడో తలుకో ఏదో లేకుండా పెయింట్ వేయగలరా మీరు ఆకాశానికి పెయింట్ వేయగలరా గోడో ఉంటే పెయింట్ వేయగలుగుతారు అలాగే బ్రాహ్మణ క్షత్రియ ఈ స్టేటస్లు భార్య భర్త స్టేటస్ ఉందంటే దానికి ఒక సెంటర్ ఉండాలి ఒక న్యూక్లియస్ ఉంటే ఆ న్యూక్లియస్కి వెళ్ళి ఈ స్టేటస్ తగులుకుంటుంది న్యూక్లియస్ లేకపోతే స్టేటస్ ఏముంటుంది కాబట్టి వాట్ ఈస్ ది ఆ మొత్తం జాగ్రత్త చేతన యొక్క కేంద్ర బిందుటి అయామ్ అహమస్మి ఈ అహమస్మి యొక్క లక్షణం ఏమిటంటే దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అది జాగ్రత్త చేతనలో ఒక భాగం అయితే ఏదో ఒక భాగం కాదు ఘటజ్ఞానం ఉందనుకోండి అది జాగ్రత్త చేతనలో ఒక భాగము ఈ అయాం జ్ఞానం అలాంటి భాగం కాదు ఒక కేంద్ర భాగం వాట్ ఈస్ దిస్ అయాంనెస్ ఈ నేను అనేది ఏమిటి అంటే చూడండి మనిషి సెల్ఫ్ కాన్షియస్గా ఉంటాడు అంటే ఒక ఓవరాల్ సర్వవ్యాపకమైన సత్తలో స్వయం స్వయం నేను స్వయం తాను డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రిథింగ్ ఎల్స్ దాన్ని సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటారు ఇంకేం డిఫైన్ చేస్తారో అలాగే చెప్తారు దాన్ని ఆ సెల్ఫ్ కాన్షియస్ ప్రెసెన్స్ అంత ప్రెసెన్సే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెసెన్స్ ఈ ప్రెజెన్స్లో సెల్ఫ్ కాన్షియస్ ప్రెసెన్స్ సర్వము కంటే విలక్షణంగా ఉండేటువంటి ఉనికి అలాగే దానికి నేను అనిపారు ఆ సెల్ఫ్ కాన్షియస్ ప్రెజెన్స్ అది సెంట్రల్ పాయింట్ ఆ మొత్తం జాగ్రత్త చేతనికి ఈ సెల్ఫ్ కాన్షియస్ ప్రజెన్స్ అహం అనేది ఎలా వచ్చింది అసలు అది దానికి రావడానికి హేతువుటి మూలం ఏమిటి అంటే తాదాత్మ్యము ఐడెంటిఫికేషన్ రూపం రూపాన్ని చూశారనుకోండి ఆ రూపాన్ని చూస్తూనే ఈ రూపాన్ని చూచిన వాడను నేను మమ రూపజ్ఞానం అని దట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ దేహం అనుభవానికి వచ్చిందనుకోండి అక్కడ ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుంది నేను దేహము అహం ఐ మీ మైన్ ఫర్ మీ అని ఇన్ని రకాలుగా అహం మాం మయా మహ్యం మమ మయీ ఇన్ని రకాల ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి ఎన్ని విభక్తులైతే ఉన్నాయో అస్మశబ్దానికి అన్ని రకాల ఐడెంటిఫికేషన్స్ వీళ్ళు ఉంటాయి ఐడెంటిఫికేషన్స్ని బట్టే ఈ అస్మశబ్దం వచ్చింది కాబట్టి ఇన్ని ఐడెంటిఫికేషన్స్ కలిసి ఒక సెంట్రల్ కేంద్ర బిందువుని డిఫైన్ చేస్తాయి నిర్మాణం చేస్తాయి ఆ సెంట్రల్ కేంద్ర బిందువు దట్ ఈస్ ది అహమస్మి ఐ ఆమ్ నెస్ కాబట్టి ఇప్పుడు జాగ్రత్త చేతన యొక్క స్వరూపం అంతా వచ్చేసింది మనకి కాబట్టి జాగ్రత్త చేతన ఈజ్ కంటెంట్ దాని కంటెంట్ ఏమిటి అహమస్మి అనే కేంద్ర బిందువు చుట్టూ పంచ జ్ఞానేంద్రియముల వల్ల వచ్చేటువంటి జ్ఞానము మనస్సులో వచ్చే సంకల్పాలు వికల్పాలు కామన క్రోధం ఆవేశాలు కోపాలు పాపాలు స్మృతి బుద్ధి శక్తిని వచ్చే నాలెడ్జ్ ఇవన్నీ కలిస్తే జాగ్రచేతన అనేది అయింది చూడండి ఇప్పుడు ఆ జాగ్రచ్చేతన చేత నిర్ధారింపబడే ఆదాత్మ్యాన్ని బట్టి నిర్ధారించబడే ఆ పెర్సోనా ఉన్నాడు చూసారా పెర్సన్ వ్యక్తి ఆ వ్యక్తి నీవు కావు యు ఆర్ నాట్ ద పర్సన్ ఓకే కానీ ఆ వ్యక్తిని నేనే అని వీడు కల్పించాను జీవం కల్పయతే పూర్వం తెలిసిందండి నేను పడుతున్న తాపత్రయం యొక్క తాత్పర్యన మీకు అడిగిందా ఓకే యథా విద్యస్ తథా స్మృతి ఇప్పుడు ఆ జాగ్రత్త చేతనలో ఉన్న వ్యక్తి ఎలాంటి ఉంటాడు యథావిద్యస్ తథా స్మృతి నిన్న ఎలాంటి వాడో ఇవాళ కొంచెం మోడిఫికేషన్స్తో అలా ఉంటాడు రోజు రోజుకి మార్పు ఉంటాడు ఏం మారినా మళ్ళీ నిన్నటి నుంచి వచ్చే సంస్కారాలు అవి కొన్ని మిగులుతాయి కొన్నిపోతూ ఉంటాయి ఇప్పుడు చిన్నప్పుడు ఏవో కొన్ని సంస్కారాలు కలిసి ఒక వ్యక్తిత్వం ఉంటుంది చైల్డ్హుడ్ వ్యక్తిత్వం ఇప్పుడు ఆ వ్యక్తిత్వం ఏమీ ఉండదు పోతుంది అయితే ఒక్కసారి సడన్గా పోదు చైల్డ్హుడ్లోంచి యూత్లోకి వస్తాడు క్రమక్రమంగా అవన్నీ జారిపోయి కొత్త వస్తూ ఉంటాయి అలాగే పాత సంస్కారాలు వాసనలు కొన్ని జారిపోతూ ఉంటాయి కొత్త వస్తూ ఉంటాయి ఆ కేంద్ర బిందువు అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది ఆ వీడు ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా ఉంటాడు ఆ వ్యక్తిత్వం యొక్క లక్షణాన్ని ఏది నిర్ధారిస్తుంది అంటే యథా విద్య తథా స్మృతి ఇవాళ లేస్తూనే వీడికి ఎటువంటి మెమొరీ ఎలా ఉంటుంది మెమొరీ డిఫైన్డ్ పర్సన్ లేస్తాడు ముందు లేవగానే పర్సన్ ఉండడు ఆ పర్సన్ తర్వాత క్రియేట్ అవుతాడు మెమొరీ యాక్టివేట్ అయ్యి పర్సన్ క్రియేట్ అవుతాడు ఆ పర్సన్ ఎటువంటి పర్సన్ క్రియేట్ అవుతాడు ఆ మెమరీలో ఉండే కంటెంట్ని బట్టి ఉంటుంది మెమొరీలో నేను ఈ ఇంటి యజమాన్ని నాకు తెలము నా భార్య నా పిల్లలు నా ఆఫీసు నా డబ్బు నా బ్యాంక్ అకౌంటు అలాగే క్రియేట్ అవుతుంది మెమొరీ నుంచి అదే వస్తుంది దాంట్లోనే నా కులం నా మతం తర్వాత ఇంకా ఇవేవో ఉంటాయి వీడికి సుఖాలు దుఃఖాలు వీడు వీడి కల్పనలన్నీ పెట్టుకూర్చుంటాడు ఆ ఇమాజినేషన్స్ అన్నీ ఉంటాయి అవన్నీ నిన్న రాత్రి పడుకునేప్పటికి వీడు లక్షణం ఎలా ఉందో పొద్దున్న దానికి తగ్గట్టుగా ఉంటాడు తర్వాత అది ఎలా తయారైంది అంటే వీడు ఎవళ్ళని సేవించాడు ఎవరి దగ్గర ఏ యాదృశ్యాం చోప విషతే యాదృ యాదృశ్యాం యాదృశాన్ని సన్ని విషతే యాదృశ్యాంశోప విషతే తాదృక్ భవతి పూరుష వీడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు అంటే వీడు ఎవళ్ళ దగ్గర కూర్చున్నాడో వెళ్ళి దాన్ని బట్టి ఉంటుంది వీడు చేసే సంఘాన్ని బట్టి ఉంటుంది పేకాట రాయల మధ్యలో కూర్చున్నాడనుకోండి పేకాట సంస్కారం బాగా బలం వచ్చి వీడు కూడా పేకాట ఆడి వల్ల జోదగాళ్ళ తయారవుతాడు అదే వెళ్ళి జ్యోతిష్కుల మధ్యలో కూర్చున్నాడు అనుకోండి ఆ భాష అంతా నేర్చుకొస్తారు లేకపోతే వీళ్ళు కర్మకాండ వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు అనుకోండి అదంతా నేర్చుకొస్తారు అయితే అయ్యప్ప గురుస్వామి చుట్టూ తిరిగాడు అనుకోండి ఆ సమాచారం అంతా వేసుకొస్తుంది ఇంతే ఇలాగే అయితే మీరు మరి వేదాంతులు చుట్టూ తిరిగితే అది వేసుకురాడారు వేదాంతులు ఏమి వాసనలని సంస్కారాలని ఇవ్వరు ఇవ్వకూడదు ఇస్తే తప్పు అది వేదాంతులు వాసనలని సంస్కారాలను ఇవ్వరు నేను మీకు ఎప్పుడైనా పలానా పూజ చేయండి అని నేను ఎప్పుడైనా మీకు చెప్పానా నేను నా అంతటా నేను ఈ పూజ చేయండి ఆ ఉపాసన చేయండి అని ఎప్పుడైనా వెళ్తానా చెప్పానా చెప్పలేదు మీరు చేసి పూజని కర్మయోగంగా తీర్చిదిద్దుకూడదు అని చెప్పాను మీరు చేస్తున్న ఉపాసనని ఒక భక్తియోగంగా తీర్చిదిద్దుకోండి అని చెప్పాను ఆత్మాన ఆత్మనాత్మానం ఉద్ధరేత్తు అని చెప్పాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని జీవనముక్తులు కండు అని పాఠాన్ని చెప్పాను తప్పిస్తే నేనేమీ ఒక కొత్త సంస్కారాలు పెట్టలేదు కానీ ఇంకొక పని నేను చేశాను మీరు పెట్టుకున్న సంస్కారాలని ప్రతిదాన్ని ఏ మొహమాటం లేకుండా నేను షేప్ చేసుకుంటూ వస్తున్నా అది మాత్రం సత్యం నేను చేశానని కాదు అక్కడ వేదాంతం అలా అది వేదాంతం యొక్క లక్షణం వేదాంతము కొత్త వాసనలని సంస్కారాలని ఏది పెట్టదు అది ఉన్నటువంటి వాసనలని సంస్కారాలని కడిగి పారేస్తుంది మీరు వెళ్ళి ఒకడి దగ్గర గంట సేపు కూర్చొని వస్తే వాడు నాలుగు సంస్కారాలు అంటగట్టి పంపిస్తాడు ప్రతి వాళ్ళు అలాగే ఉన్నారు సమాజంలో అలాగే ఉంటారు ప్రతి వాళ్ళను మీరు మార్కెట్లోకి వెళ్ళి ఒక షాప్లోకి వెళ్ళారనుకోండి హోమ్ అప్లయన్సెస్ అనే షాప్లోకి వెళ్ళారనుకోండి వాడు ఏదో ఒక గ్యాడ్జెట్ మీకు అంటగట్టి పంపిస్తాడు వాడు అక్కడ ఉన్నది అందుగురించే అలాగే డై డైమండ్ డైమండ్ రింగ్స్ అనే షాప్లోకి వెళ్ళారనుకోండి వాడి వాడు దాని చుట్టూ హైప్ క్రియేట్ చేస్తాడు వీడికి ఒక డైమండ్ రింగ్ అమ్ముతాడు ఆ డైమండ్ రింగ్ వాటి పక్కనే ఎక్స్ట్రాలజీని కూడా పెట్టుకుంటాడు డైమండ్ రింగ్ వాడికి ఎక్స్ట్రాలజీ ఎందుకు అనవసరం కదా కానీ అలా కనెక్ట్ చేస్తాడు పెట్టుకుంటాడు నీకు ఈ స్టోన్ పెట్టుకుంటే నీకు కలిసి వస్తుంది అంటాడు రావాలి బిజినెస్ కలిసి రావాలి బిజినెస్ కలిసి రావడానికి ఏదో కలిసి ఉంది కదా ఇంకా బాగా కలిసి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి బిజినెస్లో ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీడు స్టోన్ పెట్టుకున్నా ఉంటాయి పెట్టుకోకపోయినా ఉంటాయి వాటిని హ్యాండిల్ చేసుకోవాలి కానీ ఆ స్టోన్ పెట్టుకుంటే కలిసి వస్తుంది అంటాడు కొన్ని పెట్టుకుంటే తప్పేం తప్పేం లేదు ఆ స్టోను యథార్థమైనదేని సర్టిఫికేట్ ఇస్తాడు ఏం చేస్తాడు ఆ సర్టిఫికెట్ ఏం చేస్తాడు మీరు ఆ సర్టిఫికేట్ వాటి ఇప్పుడు వాచికి వారంటీ సర్టిఫికెట్ ఇస్తే తిరగకపోతే తీసుకెళ్ళి చూపిస్తారు ఈ స్టోన్కి వాడు ఇచ్చిన సర్టిఫికేట్ ఏం చేస్తారు మీరు వాటి వీల్యూ డూ What are you going to do with it? Are you authentic or what a certain way it is done? What do you mean by authentic? Stone example, is authentic and there is no way you to be authentic. That is the same as a person. We will go to this person. We will go to this person and we will go to this person. This person is the person. That person is the person. వీడు వీడు ఫలానాగా ఉంటాడని ఏం చెప్తాం ఆ పోగేసుకున్న వాసనలో అవి దే సెటిల్ అదే పనిగా ఒకే అంశాన్ని పదిసార్లు వింటూ దాన్నే మాట్లాడుతూ దాన్నే మననం చేస్తూ కూర్చుంటే ఆఖరికి వీడి బుద్ధంతా కూడా తన్మయం అయిపోయి దా అదే ఉంటుంది వీడికంటే ఇంకా అది తప్ప ఇంకే ఉంటుంది అదే పరమ సత్యంలా గోచరిస్తూ ఉంటుంది అంతే ఏదో ముప్పై రోజులు మాఘమాసం అంతా కూడా ఏదో విన్నాడు ప్రసంగం విన్నాడు ఒక ఆయన ముప్పై రోజులు విన్నాడు మాఘమాసం తెల్లవనం విన్నాడో ఎప్పుడు విన్నాడో ఒక ఆయన చెప్తూ ఉండోడు ఆయన ఏదో ప్రసంగంలో నా అన్నాడు ముప్పై రోజులు విన్నారండి నాకు ఏంటి దాంట్లో అందుబాటు కాలేదు ఎంతసేపు ఒక గోపిక వెళ్ళి ఇంకో గోపిక నిద్ర లేకడం తప్ప ఇంకా ఏం లేదు దాంట్లో చేయండి గోపికలందరూ కలిసి వెళ్తూ ఉంటారు వెళ్ళేప్పుడు నిద్ర లేపుకుంటే తెల్లవరసన నిద్ర లేపుకుంటూ వెళ్ళాం మేము తెల్లవరసావన కాలంకు వెళ్ళి వాళ్ళం కాల తెల్లవర సాని కాలంలో స్నానాలు కాలంలో స్నానానికి వెళ్ళేప్పుడు ఎరే నేను లేపుతాను నిన్నని లేకపోతే నువ్వు నన్ను లేపని ఏదో సమ్ కైండ్ ఆఫ్ డీల్ ఏదో ఉంటుంది అలాగే వెళ్తూ వెళ్తూ వీడిని లేపు రారా అని లేపుకపోవడం అలాగే ఈ గోపికలు కూడా ఇంకా పడుకున్నా పెట్టలే అని ఒకరిని ఇది ముప్పై రోజులు ఇదే విన్నానని చెప్పాడు ఆయన ఆయన నేను వినలేదు ఆయన ఉన్నమాట ఏమో మరి అలా ఉంటుందో ఏమో మరి అలా చెప్తాను అలా ఉంటుందో ముప్పై రోజులు ఇదే టాపిక్ అండి భక్తి దీంట్లో భక్తే ఉందండి ఒక గోపిక ఇంకొక గోపిక భక్తి దాంట్లో మరి భక్తి విషయాలు కూడా ఇవి బాగుంటాయి ఉంటాయి మనం ఏమీ ఉండడానికి లేదనడానికి వీరలేదు భక్తి విషయాలు కూడా ఏ బాగుంటాయి దేహాభిమానం బాగా గట్టి ఉంటుందా ఉండదా స్తే ఉంటుంది ఓకే వెరీ గుడ్ దేహాభిమానం లేకపోతే బాగున్నమాట సో ఈ విధంగా ఇట్స్ ఎ ప్రాబ్లం ఏడు రోజు ఏం చెప్తారు ఏం అదే సంస్కారాలు తెచ్చుకొస్తాడు తెచ్చుకొచ్చి ఇప్పుడు దేవుడు నువ్వే అనే మాట అహం బ్రహ్మాస్మి అంటే అదేదో ఏదో చెవిలో ఏదో పొడుచుకున్నట్టు అనిపిస్తుంది తప్పిస్తే ఏదో ఒక తత్వాన్ని విచారించడానికి చెప్పాడు విన్నాడు అన్నట్టుగా ఉండదు కర్ణ కఠోరంగా వినపడుతుంది ఆ సంస్కారాలు యథార్థస్ తథా స్మృతి వీడు పోగేసుకున్న వాసనలు సంస్కారాలు ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా వీడు ఆ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటాడు ఆ జీవలక్షణం అలా క్రియేట్ అవుతుంది అంత ఇప్పుడు ఇది ఒక్క మాట చెప్తున్నానన్న మా చిన్నప్పుడు ఎన్టీ రామారావు సినిమా ఓ ఉండేది నాగేశ్వరరావు గారి సినిమా ఇంకో రకంగా ఉండేది శోభన్ బాబు గారి సినిమా మరో రకంగా ఒకదానికి ఒకదానికి పూన్లేదు ఏ దేని ఇమోషనల్ స్ట్రక్చర్ దాన్ని అక్కడ తమిళ్ నుంచి వచ్చి శివాజీ గణేన్ జమిని గణేన్ ఓవరాక్షన్లో మరీ ఎక్కువ ఓవర్ ఓవరాక్షన్తో ఉండేది అవి ఇంకో రకంగా కాబట్టి ఏ సినిమా ఎలా ఉంటుందంటే ఏం చెప్తాం అన్ని మిథ్యే ఆ సినిమా క్యారెక్టర్ని బట్టి అక్కడ ఉండే కల్పనను బట్టి అలా అలలా బిల్డప్ అవుతుంది అలాగే యథా విద్య ప్రతివాడి జీవితము ఇలాగే ఉంటుంది వీళ్ళు తమ యొక్క యథార్థ స్వరూపము అన్సెల్ఫ్ కాన్షియస్ అవేర్నెస్ ఆఫ్ సల్యూట్ అని తెలుసుకునే వరకు కూడా ఈ అజ్ఞానం ఇలా కొనసాగుతూనే ఉంటుంది మొత్తం ది ఎంటైర్ కంటెంట్ ఆఫ్ మేకింగ్ కాన్షియస్నెస్ ఎంటైర్ కంటెంట్ ఈజ్ మిథ్యా ఈజ్ అన్ రియల్ దాంట్లో రూపాయలు నయా పైసంత సత్యం god, వీడి గాడ్స్తో సహ దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ దట్ ఈజ్ ఆత్మా దేవ That is దట్ ఇస్ ది ఓన్లీ గాడ్ దో అదర్ గాడ్ దట్ ఈస్ ది లివింగ్ గాడ్ నవన్ హియర్ అది ఆ విషయాన్ని తెలుసుకోనంత వరకు వీడి ఇమాజినేషన్స్ కల్పనలు యథా విద్య స్మృతి అది దట్ ఈస్ ది టాపిక్ యోసౌ స్వయం svayangalpito జీవ సర్వకల్పనాయాం అధికృత చూసిన వీడు స్వయంగా తనని తాను జీవుడని కల్పించుకుంటాడు ఇప్పుడు నేను భర్తను అని కల్పించుకుంటాడు ఆ కల్పన నుంచి ఎన్ని కల్పనలు పుట్టుకొస్తాయి ఒక కల్పన నుంచి డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ అదర్ ఇమాజినేషన్స్ పుట్టుకొస్తాయి ఒక అమ్మాయి ఉంటుంది ఈ అమ్మాయికి భర్తని నేను అంటే ఆ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు వాళ్ళకి అల్లుడిని వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళకి బావని ఇంకా ఇలాగా దీన్ని బీరకాయ పీచూలో ఒక లేసి నుంచి పోయిస్ కలలలాగా ఇట్ ఈజ్ ఎ వెబ్ ఇట్ ఈజ్ ఆ వెబ్లో అలలలా ఫిక్స్ అయిపోతూ ఉంటుంది నూడిల్స్ లాగా యూ కెన్ ఎవర్ గెట్ ఎ సింగిల్ నూడిల్ అవుట్ ఒక నూడిల్ తీస్తే ఇరవై ముప్పై నూడిల్స్ దాంట్లో కలిపి వస్తాయి అలాగే వీడు ఫిక్స్ చేసుకుంటాడు కాబట్టి ముందు ఒక కల్పనతో ప్రారంభమవుతుంది అది అలలలా పెరిగిపోయి కాంప్లెక్స్ వెబ్ అఫ్ ఇమాజినేషన్స్ దాంట్లో పడి వీడు కొట్టుకుంటూ ఉంటాడు కాబట్టి ఒక్క ప్రథమ కల్పన స్వయం కల్పితో జీవ దేవుడు చెప్పలే దేవుడు ఎప్పుడైనా చెప్పాడా ఎరా నువ్వు జీవుడు నేను నువ్వు నాకంటే భిన్నంగా ఉంటావు నేను నిన్ను కల్పించాను అని చెప్పాడా దేవుడు ఎవరో చెప్పాడా గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఇ మేజ్ అం First man creates a God in his image and, that, and then claims that that God created him in his image. You got the point? It is like that. So, if you have a Kalpanaprapancha, you will have a stone. Sarva Kalpanayam Adhikrtaha. If you have a Kalpanapapa, you will have a link-wise Kalpanapapa. వీడు అధిక యోగ్యత గలవాడవుతాడు ఆ కల్పనలలో పెంచుకుంటూ పోతాడు సహ యథా విద్య అంటే యాదృశీ విద్యా విజ్ఞానమస్యతి యథా విద్య తథావిధైవ స్మృతిస్త తథా స్మృతిర్భవతి స ఇది ఇప్పుడు మీరు ఆలోచించండి వీడు నేను అంటాడు నేను అంటే జీవుడు కదా ఈ జీవుడికి ఆ జీవుడి యొక్క సోర్స్ ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాడు ఈ జీవుడు వేర్ ఫ్రమ్ అంటే వీడు వీడు సరిగ్గా అర్థం చేసుకోడు జాగ్రత్తగా సూక్ష్మంగా ఆలోచించాల్సి ఉంటుంది మరి అధ్యాత్మ విద్య అంటే అలాగే ఉంటుంది సో ఓపెన్ మైండ్తో సూక్ష్మంగా ఆలోచించాల్సి ఉంటుంది ఆ జీవుడు నేను పరిచ్ఛిన్నమైన జీవుడను అని వీడు అన్నప్పుడు ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు స్మృతిలోంచి వచ్చాడు యథా విద్య తథా స్మృతి మెమొరీ బేస్డ్ జీవ మెమొరీ బేస్ నేను ఎప్పుడో పూర్వజన్మలో పాపం చేశాను అంచేతనే ఇప్పుడు భేదవాడిగా పుట్టాను అని వీడు అంటాడు కావండి ఇప్పుడు వీడు బేదరికానికి పూర్వజన్మ అని అంటాడు అంత బానే ఉంది ఇన్ ఇస్ ప్లేస్ ఇట్స్ ఆల్ రైట్ కానీ వీడు నిద్రలో పూర్వజన్మ లేదు పేదరికం లేదు ఏమీ లేదు నిద్ర లేచిన తెలివి చేతన వస్తున్నప్పుడు ఇవేమీ లేవు తెలివి రావాలి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ తెలివి రావాలి బాడీతో ఐడెంటిఫై అవ్వాలి నేను ఫలానా అని అవ్వాలి అప్పుడు బ్యాంక్ అకౌంట్ గుర్తుకు రావాలి దాంట్లో జన్ సొమ్ము ఏం లేదని కూడా అనిపించాలి అప్పుడు నేను దరిద్రుడిని అనిపించాలి అప్పుడు పూర్వజన్మకి కనెక్షన్ పెట్టాలి ఇవేం లేకుండా పూర్వజన్మ కనెక్షన్ వల్ల డైరెక్ట్గా ఏం వచ్చి వీడు నెత్తిని కాబట్టి ది సెల్ఫ్ జీవం కల్పతే అన్నప్పుడు ఆ జీవాన్ని వీడు ఏదైతే పరిచ్ఛిన్న వ్యక్తిని కల్పించుకుంటున్నాడో ఆ పరిచ్ఛిన్న వ్యక్తి స్మృతి నుంచి పుట్టాడు నిన్నటి స్మృతి నిన్న మెమరీలో ఫిక్స్ అయిన వాసనలు ఇవాళ పొద్దున్న స్మృతి రూపంగా బహిర్గతమైతే దాని నుంచి పుట్టుకొచ్చాడు అంతే తప్పిస్తే వాడు ఆ జీవుడికి వీడు అనుకున్న పరిచ్ఛన్న జీవుడు అఖండితంగా అన్బ్రోకెన్గా అనుభవంలో ఉన్నాడండి లేనే లేడు వీడు మరిచిపోతే పోయాడు ఆ జీవుడు ఈ సోకాళ్ ఇండివిజువల్ ఈ సోకాళ్ళు పెరుసోన స్మృతికి కొంచెం తేడా వచ్చిందనుకోండి పోయాడు గతం కథం ఒకసారి నేను కారులో వెళ్తున్నా వెళ్తుంటే ఏదో ఈ సన్యాసం జీవితం ఓసారి భిక్ష ఓసారి ఆరోగ్యం బాగుండి బాగుండక ఏం చేస్తున్నామో చేస్తున్నావు ఇది ఎక్కడికి లీడ్ చేస్తుందో మనకేం అర్థం కాదండి నేనేదో నాలో నేనేదో నెమరు వేసుకుంటూ ఐ వాజ్ ఏదర్ హ్యాపీ అబౌట్ మీ ఆర్ అన్హ్యాపీ అబౌట్ మీ ఆర్ సమ్ కైండ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఎప్పుడు ఎవరికీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అన్హ్యాపీ ఈగోతోటి ఐడెంటిఫై అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఉండదు అన్హ్యాపీ ఉండదు ఏదో మిక్స్డ్ ఫీలింగ్స్లో పడుతున్నా పడుతుంటే ఐరోప్లో నిద్ర వచ్చింది జోగు ఎందుకంటే అలసట అనేది ఉంటుంది అలసట దట్ డిటర్మిన్స్ది బాడీ నిద్ర వాటినన్నింటినీ ఆ శరీరం యొక్క కండిషన్ డిటర్మిన్ చేస్తుంది శరీరానికి నిద్ర కావాల్సి వస్తే పిక్స్ ఈ టేక్స్ ఇట్ మీరు ఆపలేరు సో నిద్ర అంటే మైండ్ కొంత రీజనబుల్గా మైండ్ వీడి మైండ్ పిక్చర్డ్ మైండ్లో ఉంటే అది అది నేను చెప్పలేను కానీ నార్మల్లీ అబ్నార్మల్ పెర్సన్ అయితే చెప్పగలను అబ్నార్మల్లీ అబ్నార్మల్ అయితే ఏం చెప్పింది సో ఏదో అనుకుంటున్నాను ఏదో నాలో నేను ఎవరు వేసుకుంటున్నాను ఈ లోపల నిద్ర వచ్చింది పడుకున్నాను ఈ లోపల కారు ఆగింది కారు ఆగితే తెలివి వచ్చింది కాదు గదిలిపోతుంటే అదో రకంగా ఉండందుకు ఆరాగాన్ని తెలివచ్చింది తెలిస్తే స్వామీజీ మీరు పది నిమిషాలు హాయిగా రెస్ట్ తీసుకున్నారని అన్నాడు పక్కన చాలా సంతోషం అప్పుడు నాకు అనిపించింది ఈ పది నిమిషాలు దట్ సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్ వేర్ వస్హీ వేర్ వస్హి లేడు కదా సో దెన్ వాట్ ఆర్ మై నేను ఈ పది నిమిషాలలో ఏది ఒక సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్ కాదు దేట్ ఫార్ అన్ సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్ ఆ సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్ చుట్టూ అల్లుకున్నటువంటి జాగ్రత్త చేతన సముదాయం ఇది ఇదా నేను లేక ఇది ఏ మూల స్రోతస్సు నుంచి అలా ఆవిర్భవించి ఇలా ఆ మూల స్రోతస్సు అది వాట్ ఈస్ దాట్ అన్సెల్ఫ్ కాన్షియస్ బీయింగ్ అంటే పరిచ్ఛిన్న వ్యక్తిత్వము యొక్క ఉపాధి లేని సత్ అదే నేను వాట్ ఆర్ మై వాట్ ఈజ్ మై ట్రూ నేచర్ ఆలోచించుకోవాలి దేర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ సో ఇప్పుడు మళ్ళీ నిద్ర లేచాను నిద్ర లేవగానే సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్ మళ్ళీ వచ్చేశాడు ఎక్కడి నుంచి వచ్చాడు మెమొరీ నుంచి వచ్చాడు కాబట్టి ఆ మెమొరీ బేస్డ్ బ్రోక్కన్ అంటే అప్పుడప్పుడు ఖండితమైపోతూ ఉండేటువంటి ఆ సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్ పరిచ్ఛిన్న జీవత్వం అది సత్యం అని ఎలా చెప్పగలరు మీరు అది ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోందో చూసుకోదు కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఇంకొకటి గమనించాలి ఈ పరిచ్ఛిన్న జీవుడను నేను నేను ఈ నేను అది ఎక్కడి నుంచి పుట్తోంది ఆ నేను పుట్టిది నేను కాదు నేను అనేది ఒక సెల్ఫ్ కాన్షియస్ నేను ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడ ఆ సెల్ఫ్ కాన్షియస్ ఉండదు కానీ బీయింగ్ ఉనికి ఉంటుంది కానీ ఆ ఉనికి సెల్ఫ్ కాన్షియస్గా ఉండదు ఆ ఉనికి అది నా స్వరూపం దాన్ని వర్ణించలేరు అక్కడికి నేను వర్ణించనే వర్ణించాను వర్ణించలేరంటూ కొంత వర్ణించాను యూ కెన్ పాయింట్ ఇట్ అవుట్ కాబట్టి నేను మనం నిద్ర లేచాం పొద్దున్నే పొద్దున్నే నన్ను నిద్ర లేపింది ఏది నిద్ర లేవడం అంటే ఏమిటి జాగ్రత్త చేతన ఒక్కసారిగా ముందుకు వచ్చింది ఈ జాగ్రత్త చేతనని ముందుకు తీసుకొచ్చిన తత్వం ఏమిటి అదే అయ్యి నేను కానీ ఈ జాగ్రత్త చేతన నేను ఎందుకు అవుతాను ఈ జాగ్రత్త చేతనలో కనపడే ఓ బొమ్మ ఒక మానసికమైన బొమ్మ స్మృతి మీద ఆధారపడిన బొమ్మ అది నేను ఎందుకు అవుతాను కాబట్టి ఆ విధంగా వీడు ఇన్వెస్టిగేట్ చేయాలి ఇదే భగవాన్ మహర్షి చెప్పేవాడు వాటే మాయి తెలుసుకో హూ ఏమాయి తెలుసుకోని పూయామై అనే ప్రశ్న వేసిన వెంటనే వీడు ఆ ప్రశ్న వీడిలో వీడు వేసుకుంటే నేను ఏ పరిచ్ఛన్న వ్యక్తి నన్ను నేను అనుకుంటున్నానో సంహౌ అది నేను కాను అని ముందు అంగీకరించినట్టు అయిందా లేదా ఆ విధంగా అంగీకరించిన తర్వాతనే పూయామై అనే ప్రశ్న సందర్భయుక్తంగా ఉంటుంది ఆ విధంగా ఆత్మవిచారం చేసి వీడు తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ అలా వచ్చిపోయేటువంటి ఈ పరిచ్ఛన్న వ్యక్తిత్వము తనది అని అనుకోవటం పొరపాటు కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఈ వచ్చిపోయే పరిచ్ఛిన్న వ్యక్తిత్వము ఇది మైండ్ మేడ్ వ్యక్తిత్వం స్మృతి యథాస్మృతి యథా విద్య తథా స్మృతి ఆ మైండ్లో మెమొరీలో అంటే ఆ స్మృతిలో ఉన్నటువంటి వాసనలన్నీ కలిసి వీడికి వ్యక్తిత్వాన్ని తయారు పెడతాయి ఆ వ్యక్తిత్వాన్ని వీడు తనే అనుకుని వీడు భ్రమపడుతూ వీడు జీవిస్తూ ఉంటాడు ఆ వ్యక్తిత్వం అనేది ఏదైతే కలదో అది అది కాలమున కాల ప్రవాహంలో బ బద్ధమై ఉంటుంది ఎందుకంటే మైండ్ యొక్క చలనమే కాలాన్ని నిర్ధారిస్తుంది కాలము అనేది మోషన్ మూమెంట్ లేకుండా కాలం ఉండదు కాబట్టి మనస్సు యొక్క చలనము కాలాన్ని నిర్ధారిస్తుంది ఈ పరిచ్ఛన్నమైన వ్యక్తిత్వము కాలము యొక్క పంజాలో ఉంటుంది కాలంలో పుట్టి ఇంకో కాలంలో గిట్టుతో ఉంటుంది కానీ ఈ జాగ్రత్త చేతన దానితో పాటు ఈ పరిచ్ఛిన్నమైన జీవత్వము ఏవైతే ఉద్భవిస్తున్నాయో ఆ సోర్స్ ఆ మూల స్రోతస్సు అది టైమ్లెస్ బీయింగ్ అది కాలమున కతీకం అంచేతనే ప్రేత్యాస్మాల్లో కాదు అమృతాభవంతి అని కేనోపనిషత్తులో ఈ దేహాభిమానం నుంచి వీడు ఎప్పుడైతే పైకి లేస్తాడో వీడు కాలము యొక్క పంజ్యా నుంచి పైకి వెళ్ళిపోతాడు మనిషి కాలము యొక్క బంధంలో బతుకుతూ ఉంటాడు కాలము అనే పంజరంలో బతుకుతూ ఉంటాడు అంటే ఏమిటి తన గతాన్ని స్మరించుకుంటాడు మనిషి ఏమనుకుంటాడంటే ఆయన ప్రాసెస్ అనుకుంటాడు ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రాసెస్ ఇప్పుడు అన్నం ఉండి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అన్నం నీళ్ళలో పోసి బియ్యం పోసి ఉడికిస్తూ ఉంటారు ఈ మొట్టమొదటి బియ్యం పూర్తి గట్టిగా పలుకుగా ఉంటుంది ఏమీ ఉడకలేదు ప్రాసెస్ నడుస్తూ నడుస్తూ నడుస్తూ ఉంది ఇప్పుడు కొంత పై పైన ఉడికింది ఇంకా లోపల పలుకు ఉంది అవునండి అది చూస్తే పెరుస్తుంది ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది ఇంకా ప్రాసెస్ పూర్తి కాలేదు ఇప్పుడు చాలా బిరుసుగా ఉంది బియ్యం ఇప్పుడు ప్రాసెస్ పూర్తయింది చక్కటి మెత్తగా చక్కగా తినడానికి అనుకూలమైన అన్నం ఉడికింది ఇట్స్ ఎ ప్రాసెస్ అలాగే ప్రాసెస్ అంటే ఇట్స్ ఎ ఫ్లో ఇన్ టైమ్ ఇట్ ఈస్ ఇట్ ఇట్ ఈస్ డిటర్మిన్ బై ద ఫ్లో ఆఫ్ టైం కాల ప్రవాహం చేతనం నిర్ధారింపబడుతూ ఉంటుంది ప్రతి ప్రక్రియ కూడా ప్రాసెస్ అంటే ప్రక్రియ మనిషి తన గురించి తను ఏమనుకుంటాడంటే నేను ఒక ప్రాసెస్ని అనుకుంటాడు నేను ఒక ప్రాసెస్ని ఆ ప్రాసెస్లో ఎప్పుడు బిగినైంది ఈ ప్రాసెస్ పుట్టుక బర్త్డే అప్పుడు బిగినైంది ఎప్పుడు అంతమవుతుంది చచ్చిపోతాను నేను పదేళ్ళ తర్వాత ఎప్పుడో చచ్చిపోతాను అప్పటికి ప్రాసెస్ పూర్తవుతుంది మధ్యలో వాటేమై ప్రాసెస్ అలా ప్రాసెస్ అవుతున్నాను బాల్యమైంది ఎవరమైంది మధ్య వృద్ధాత్మంలోకి వచ్చాను ఇంకా ప్రాసెస్ అవుతూ అవుతా ఓ రోజున ఈ ప్రాసెస్ పూర్తి అయిపోతుంది మ్యాన్ థింగ్స్ దట్ హీస్ ఎ ప్రాసెస్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ ప్రాసెస్ హీజ్ నాట్ ఎ ఫినామినల్ థింగ్ మూమెంట్ హీ ఈజ్ ద చేంజ్లస్ రియాలిటీ అన్ విచ్ దిస్ ప్రాసెస్ అపియర్స్ అండ్ డిజపియర్స్ తనను తాను ఒక ప్రాసెస్ అనుకుంటాడు ఈ ప్రాసెస్ ఈ జీవత్వాన్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది జీవత్వం అంటే పుట్టాడు గిట్టుతాడు మళ్ళీ గిట్టినోడు మళ్ళీ పుడతాడు మళ్ళీ పుట్టినోడు మళ్ళీ గిట్టుతాడు దట్ ఈజ్ అ ప్రాసెస్ అండ్ వాట్ ఈజ్ ఇట్ దట్ సింగిల్ ఫ్యాక్టర్ ఈ ప్రాసెస్ని డిఫైన్ చేసే సింగిల్ ఫ్యాక్టర్ ఏమిటండి కాలము సో జీవం కల్పయతే పూర్వం తనని తాను ఆ మెమొరీ బేస్డ్ జీవునిగా కాలబద్ధునిగా కల్పించుకుని వీళ్ళు బతుకుతూ ఉంటాడు వీడి రియాలిటీ టైమ్లెస్ బీయింగ్ కాలమునకు అతీతమైన సతు విని యొక్క స్వరూపము అది విస్మరించి అది తెలుసుకోలేక ఒక జీవభావనలో వీడు జీవిస్తూ ఉంటాడు అత హేతుకల్పనా విజ్ఞానాత్ ఫల విజ్ఞానం తతో హేతుఫల స్మృతి తతస్తద్విజ్ఞానం తదర్థక్రియాకారక తత్ఫల భేద విజ్ఞానాన్ని ఈ వాక్యం కొంచెం జాగ్రత్తగా అన్వయించాలి దాని ముఖం చూస్తేనే తెలుస్తుంది అది కొంచెం కష్టమైన వాక్యం అని పంక్తి పంక్తి అంటారు పంక్తి అంటే వాక్యం సెంటెన్స్ ఆ పంక్తిని కొంచెం జాగ్రత్తగా వర్కౌట్ చేయాలి అత కాబట్టి హేతు కేతుకల్పన విజ్ఞాన అంతా కల్పనే దీంట్లో దీంట్లో సత్యం ఏదీ లేదు హేతు కల్ప మీరు సినిమా చూస్తున్నారు నేనేం చేస్తానంటే ఆ దృష్టాంతాన్ని పట్టుకుని బాగా రగడ చేసి ఆ పాయింట్ని కన్వే చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సినిమా చూస్తున్నారు పదిహేను నిమిషాలు సినిమా అయిపోయింది అనిచేతనే సినిమాకి ఆలస్యంగా వెళ్ళడం ఇష్టం ఉండదు ఎందుకంటే మీరు సినిమాకి ఆలస్యంగా పదిహేను నిమిషాలు ఆలస్యంగా వెళ్ళారనుకోండి వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆవిడతోటి వీడి మాట్లాడి వీడేవాడెవడో ఆవిడెవరు ఎందుకు మాట్లాడుతున్నాడు అలాగా మనకి తెలియదు వీ డోంట్ ఫిట్ ఇన్ టు ప్రాసెస్ ఆ హేతు ఫలా హేతు ఫలా కింద ఉంటుంది ఏదో మాట్లాడుతూ ఉంటాడు తర్వాత వాడు హీరోయో విలన్నో కూడా తెలియదు కానీ వీడికి ఉండే సంస్కారాన్ని బట్టి వీడి ఎంటీ యో కనుక వీడు హీరోయి ఉంటాడని అనుకునే అడవాలి కానీ కథను బట్టి వీడికి ఏం తెలుస్తుంది కొంతమంది ఉంటారు మేము హీరో తప్ప విలన్ వేయము వాళ్ళు కంకణం కట్టు కూర్చుంటారు కాబట్టి వాడు ఎప్పుడూ హీరోయే రాజనాలు ఉంటే ఎప్పుడూ విలనే అలాగే ఏదో అలాంటి ఓ సంస్కారం ఉండబట్టి ఏదో కొంతకాలతో కొంత వీడు ఊహ చేయాలి కానీ అది కూడా తెలియనివాడు వెళ్ళాడు అనుకోండి కేవలం భాష తెలుసున్నవాడు వెళ్ళాడు అనుకోండి పది నిమిషాలు లేటుగా వాడికి ఏం తెలుస్తుంది తెలియదు అయితే ఇప్పుడు చిత్రం ఎందుకు తెలియదు అంటే అంతకు ముందు సీక్వెన్స్లో ఈవెంట్ ఏమిటో తెలియకపోబట్టి ఈ ఈవెంట్ ఏమిటో వీడికి అర్థం కాదు అంచేతనే అడుగుతారు ఏమిటంటే అవ్వదని పక్కవాడిని అడుగుతారు ఏమీ లేదు కావాలని వాడేదో వెళ్ళు అంటారు ఇలాగే ఈ ట్రైస్ ఒక ఐదు పది నిమిషాలు పదిహేను నిమిషాలు మళ్ళీ సీక్వెన్స్ బిల్డప్ పోతుంది స్టార్టింగ్ పాయింట్లో ఏదో తెలిసి తెలియకుండా ఉన్నా సమ్ కైండ్ ఆఫ్ ఎ సీక్వెన్స్ బిల్డప్ అవుతుంది ఒక పదిహేను నిమిషాలు అయ్యేప్పటికి ఇంకా దాంట్లో పడిపోతూ ఉంటాయి కాబట్టి వీడు హాఫ్ అన్ అవర్ దగ్గర ఉన్నాడు ఈ హాఫ్ అన్ అవర్ దగ్గర ఆ ఈవెంట్ వీడికి అర్థమైంది అర్థమైందంటే ఏమిటి దాని బ్యాక్ దాని ప్రాస్ అండ్ కాన్స్ అన్నీ తెలిసి కంటిన్యూటీ ఎస్టాబ్లిష్ అయింది సో వీడు వాడిని కొడుతున్నాడు ఎందుకు కొడుతున్నాడు అంటే అంతకుముందు వాడు వీడిని కొట్టాడు కాబట్టి దానికి రెక్యులర్గా వీడు వాడిని కొడుతున్నాడు ఏదో ఉంటుంది సమ్ కండ్ ఆఫ్ ఎ ఉంటుంది సో ఈ హీరోయిన్ను వాడిని చూడగానే చాలా కోపంగా ఉంది ఎందుకు కోపంగా ఉందంటే అంతకుముందు ఆవిడికి ఏదో అపకారం వాళ్ళు ఏదో ఏడిచి ఉంటాడు అందుకోసం ఇవి కోపంగా ఉందని ఆ విధంగా కనెక్షన్ ఉంటుంది అది హేతువు ఇది ఫలం దీంట్లో ఏది సత్యం అండి మీరు చేసే సినిమాలో ఏది సత్యం మన బతుకులు కూడా అలాగే ఉంటాయి అది హేతువు ఇది ఫలం హేతు విజ్ఞానాన్ని బట్టి ఏ విజ్ఞానం వస్తుంది ఫల విజ్ఞానం వస్తుంది మీరు అది సత్యం అనుకుంటే హేతు విజ్ఞానం ఉంది కాబట్టి ఫల విజ్ఞానం ఉంది అని అనుకుని సంతోషపడాలి అది సత్యం కాదది హేతు కల్పన విజ్ఞానం ఉంది కాబట్టి ఫల కల్పన విజ్ఞానం వచ్చింది అని అర్థం చేసుకోవాలి ఓసారి అంటారు కల్పన అని అస్తమానం అనరు కల్పయతే పూర్వం అని ఓసారి అన్నారుగా హేతు విజ్ఞానము వీడికి ఓ మనిషి కనపడతాడు కనపడిన వెంటనే వీడు శత్రువు అనుకుంటాడు ఈ శత్రువుని చూడ చూడగానే వీడి మనసులో దుఃఖం కలుగుతుంది ఇది ఫలం దుఃఖం యొక్క నాలెడ్జ్ ఉంటుంది కదా దుఃఖం తెలుస్తూ ఉంటుంది ఇది ఫల విజ్ఞానం ఫల విజ్ఞానం అంటే ఆ చైతన్యంలో ఆ చేతనలో ఫల జ్ఞానం కలిగింది దుఃఖ జ్ఞానం కలిగింది ఒక మానసిక ఆవేశం అనుభవానికి వచ్చింది ఫలానుభవం అని విజ్ఞానం అంటే అనుభవం విజ్ఞానం అంటే అనుభవం ఫలానుభవం వచ్చింది ఏమిటి ఫలం దుఃఖం వాడిని చూడగానే వీడికి ఫలానుభవం దుఃఖం ఎందుకు వాడు శత్రువునుగా వాడు శత్రువు ఎందుకు అయ్యాడు నిన్నవాడు అపకారం చేశాడు కనుక కాబట్టి వాడు శత్రువు నిన్న నిన్నవాడు అపకారం చేయుట అది హేతు కాబట్టి వీడు శత్రువు ఇది ఫల వాడు శత్రువు శత్రువు కనుక నాకు దుఃఖం కలిగింది మళ్ళీ శత్రువు అది హేతు విజ్ఞానం నాకు దుఃఖం కలిగింది కాబట్టి ఫల ఈ దుఃఖం పోగొట్టుకోవడం కోసం నేను ఏదో పూజ చేస్తున్నాను ఈ దుఃఖిని నేను ఇది హేతు ఈ పూజ చేస్తున్నాను అది ఫల ఆ పూజ ఫలించే రిజల్ట్ వచ్చింది ఇది ఒక డైలాగు ఇది ఒక ఎక్స్ప్రెషన్ రిజల్ట్స్ వస్తాయి ఏమిటి రిజల్ట్స్ వస్తాయి రింగ్ పెట్టుకుంటే మీకు రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ వస్తాయి మీరు తలకాయ రిజల్ట్స్ ఏమిటి రిజల్ట్స్ వస్తాయి అంటే ఏమిటి వీడేదో వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఎవరికో బాకీ ఇచ్చాడు దాన్ని వసూలు చేసుకోవడానికి గిలగెల్లాడుతున్నాడు ఆవిడ వసూలైంది అది రిజల్ట్ ఓకే రిజల్ట్ వచ్చేసింది కదా నువ్వు కృతార్థులు అయిపోయాయి కదా ఇంకేమిటి సమస్య అంటే మళ్ళీ మొన్నాడు పొద్దున్న వీడు ముఖం చూడాలి మీరు మళ్ళీ ఇంకో ఇంకో దానికోసం వెతుకుతూ ఉంటాడు సంస్కారం అంటే అలాగే ఇంట్లో రిజల్ట్ ఏంటి రిజల్ట్ ఇవాళ రిజల్ట్ వచ్చింది ఓ రాజు రాత్రి నిద్రపోతే మళ్ళీ మొన్నటి పొద్దున్న హీ ఈజ్ లుకింగ్ ఫర్ అనదర్ రిజల్ట్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఏమీ ఉండదు రిజల్ట్ వస్తే పుత్రకామ్యష్టి చేశాడు దశరథ మహారాజు రిజల్ట్ వచ్చింది తర్వాత ఏమైంది కాబట్టి రిజల్ట్ రావడం లేదు ఏం లేదు రిజల్ట్ వచ్చింది పెళ్లి కాక ఒక ఇబ్బంది పడుతున్నాడు ఒక పెళ్ళి అయ్యి కొంతమంది ఇబ్బంది పడితే పెళ్లి ఇబ్బంది పడేవాడు కొంతమంది రియల్లీ పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నాడు సరే ఏదో పూజ పురస్కారం చేశాడు రిజల్ట్ వచ్చింది ఆ తర్వాత ఇంకా ఇలాంటి రిజల్ట్స్ ఎన్నో రావాలి అలా రిజల్ట్స్ వీడు గెడ వీడు కడ తేరడానికి రిజల్ట్స్ ఇవి వచ్చినవి చాలా ఇంకా ఇంకో కొద్ది రావాలి ఇంకా ఎన్ని రావాలి వంద రావాలి వంద వచ్చినా వీడు కడ ఎన్ని బార్లు వేస్తే సముద్రం నుంచి బయటపడతాడండి కాబట్టి ఈ రిజల్ట్స్ ఇదంతా కూడా అర్థం పర్థం లేదనమాట ఏదో సంసారం అలా నడుస్తూ ఉంటుంది కాబట్టి హేతు కల్పన విజ్ఞానం నుంచి ఫల విజ్ఞానం వస్తుంది ఆ ఫల విజ్ఞానం అంటే ఫలానుభవం వస్తుంది ఎప్పుడైతే ఫలానుభవం వీడు అనుభవిస్తూ ఉంటాడు వీడిలో ఒక సంస్కారం ఏర్పడుతుంది ఏమని ఆ హేతువును బట్టి ఫలం వస్తుంది ఆ హేతువు ఈ ఫలము ఆ హేతువుకి ఫలం మరో హేతువు మరో ఫలం అనే హేతు ఫలాల కనెక్షన్ యొక్క వాసన నిర్మాణం అవుతుంది తతో హేతు ఫల స్మృతి ఈ హేతువుకి ఫలం ఈ ఫలం కావాలంటే ఆ హేతువు అనే హేతు ఫల స్మృతి ఈ హేతు ఫల పరస్పరంగా ఉంటాయి హేతువు హేతువుగా ఉండదు అది ఫలమైపోతుంది మళ్ళీ ఫలం ఫలంగా ఉండదు అది హేతు అయిపోతూ ఉంటుంది పరస్పరంగా ఉంటాయి నిన్న కూడా చాలాసార్లు చెప్పాను నేను తతహా తద్విజ్ఞానం ఈ విధంగా వీడు హేతు విజ్ఞానం దాన్ని బట్టి ఫల విజ్ఞానం వచ్చింది ఫల విజ్ఞానాన్ని బట్టి ఫలానుభవం కలిగింది ఫలానుభవాన్ని బట్టి వాసన ఒకటి నిర్మాణం అవుతుంది మళ్ళీ ఆ ఫలం కావాలి రిపీట్ అవ్వాలి సుఖం అంటే రిపీట్ అవ్వాలి సుఖం వచ్చి వెళ్ళిపోతే కుదరదు అది రిపీట్ అవుతూ ఉండాలి దుఃఖం రిపీట్ అవుతుంది కానీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు సుఖం రిపీట్ అయిపోతూ ఉండాలి సో వీడికి ఫలం కావాలి ఫలం కావాలంటే హేతుఫల సంస్కారం ఉంది కదా హేతుఫల విజ్ఞాన స్మృతి ఉంది కదా ఆ స్మృతి బయటకు వస్తుంది ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన రింగు పెట్టుకుంటే ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండే మళ్ళీ వెళ్ళాలి అంచైతే వీడికి ఫ్యామిలీ అయిపోతుంది ఇంకా వీడి ఫ్యామిలీ ఫిజిషియన్లాగా ఎప్పుడో డాక్టర్ని పెట్టుకోవడం వెళ్ళి ఆయన దగ్గరికి ఏమండ ఇది వచ్చింది అది వచ్చింది చూపించుకుంటూ ఉన్నాం మందు వేసుకుంటూ ఉన్నాం ఇదే మొత్తం బతుకంత అయింది ఈ ఈ కారు లేకపోతే మోటార్ సైకిల్లో ఉందనుకోండి కొత్తది కొంటారు కొత్తది కొన్నప్పుడు దాంట్లో పెట్రోల్ పోస్తుండడం తిరిగిస్తూ ఉన్నాం పెట్రోల్ పోస్తూ ఉండడం అసలు దానికి రిపేర్లు ఉంటాయని కూడా మనకి తెలియదు ఏమన్నా రెండేళ్ళు మూడేళ్ళు అవుతుంది ఇంకా తర్వాత పెట్రోల్ పోస్తే సరిపడదు దాన్ని రిపేర్లు చే పెట్రోల్ పోసి రిపేర్లు చేయించి తిరిగి మళ్ళీ రిపేర్లు చేయించి పెట్రోల్ పోసి తిరిగి మళ్ళీ పెట్రోల్ పోసి రిపేర్ చేయించి తిరిగి ఇలా తయారవుతుంది ఈ బాడీ కూడా అంతే ఒకప్పుడు దీనికి ఏమీ అదే మనకి సేవ చేసేసింది దానికి రిపేర్ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు డాక్టర్ అలా వస్తుంటే ఆహా బాగున్నారా అని వీడు దూకుడుగా వెళ్ళిపోతూ ఉండేవాడు ఎందుకంటే డాక్టర్ పలకరించాల్సిన అవసరమే కలగకూడదు కానీ ఆ స్టేజ్ మెయింటెనెన్స్ స్టేజ్లోకి వస్తుంది వచ్చేప్పటికీ అస్తమాను రిపేర్లే రుక్మాను రిపేర్లే అవి ఎండ్లెస్ కాలుకి రిపేర్ మోస్ట్ ఏదో మోస్ట్ నెయిల్స్ శిరస్సు పాదం శిరస్సు దగ్గర నుంచి పాదం కొరకు అన్నీ రిపేర్లే హెడ్లెస్ రిపేర్స్ ఇది రిపేర్ చేసేవాడు కాదు అది రిపేర్ చేసే వరకు అండి తర్వాత పిల్స్ పిల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం జస్ట్ అది ఎలా బిల్డప్ అవుతుంది ముక్కుకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తే రెండు రకాల పిల్స్ రాసిస్తాయి రెండు రకాలు రెండు ఎందుకంటే పూర్వం ఒకటి కాదు కదా అటు కాదు రెండు వేసుకోండి ఎందుకంటే ఒకటి ఎలర్జీని అటాక్ చేస్తుంది ఇంకొకటి కంజెషన్ అటాక్ చేస్తుంది రెండు పిల్స్ సరే ముక్కు కానీ రెండు పిల్స్ వీడు ఇవోపది అవోపది కొనుక్కు తెచ్చుకున్నాడు ఈ లోపల కడుపులో మంటలు వచ్చింది మంట వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఒక పిల్ రాసి ఇచ్చాడు ఇప్పుడు ఈ ముక్కు పిల్స్ అయిపోయే ఇది ఆగదు కదా కాబట్టి ఆరు పిల్స్ కొనుక్కు తెచ్చుకున్నాడు మూడు ఈ లోపల హెమోగ్లోబిన్ తక్కువ ఉంది బ్లడ్లో దానికి వాడు డాక్టర్ ఏమన్నా వాడికి ఇంకో పిల్లు రాసిచ్చాడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పిల్స్ పెర్ డే మై కార్డ్ లైఫ్ బికమ్స్ హ్యా దట్ ఈస్ హౌ ఇట్ బేస అమేజింగ్ సో హేతుఫల స్మృతి ఇది కాక బీపీ బీపీ వచ్చిందంటే వాడు ఇస్తాడు పిల్స్ ఇంక ఈ పిల్లు మీరు రోజుకు రెండు పిల్స్ చెప్పినా జీవించుకున్నంతకాలం వేసుకోవాలి అది మందు ఎలా అవుతుంది జీవించుకున్నంతకాలం వేసుకుంటే మందు ఎందుకు అది ఇట్ ఈజ్ నాట్ మెడిసిన్ ఫుడ్ వచ్చింది తర్వాత మంది ఎందుకు అవుతుంది మెడిసిన్ అంటే వ్యాధి తగ్గించడం కోసం వేసుకుని వ్యాధి తగ్గిపోయిన తర్వాత మానేసేదానికి మెడిసిన్ అనిపేరు ఏం మెడిసిన్ ఇది హోల్ లైఫ్ అంతా వేసుకోవాలి ఫుడ్ అవుతుంది మెడిసిన్ ఎలా అవుతుంది ఇలాంటి ఫుడ్స్ రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి అవి తగులుకున్నాయంటే వీడు గ్రౌండ్ లెవెల్లో ఫోర్ పిల్స్ ఉంటాయి జీరో లెవెల్లో ఫోర్ పిల్స్ ఉంటాయి ఇంకా ఏది వచ్చినా ఆ ఫోర్ ప్లస్లో ఉంటుంది చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది అమేజింగ్ సిచ్యువేషన్ వెరీ అన్ఫార్చునేట్ వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్ స్టైల్ And we are victims of our own imaginations many nations ello build up hote inta katha cheptunna inkokati manchi point okati nenu cheppalu anukunnanu meer aalochinchandi manushu em chestadu ante jeevithanni mukka linda vedakottukuni fragmentary thinking antaru mukka linda vedakottu kurchuntadu vid thinking lo vid smruthi yathavidyasthadha smruthi kada so physical psychological spiritual physical ledi doctor degree ki povadhu ఫిజికల్కి డాక్టర్ దిగ్రీ సైకలాజికల్ ఏమిటి సైకియాట్రిస్ట్ డిగ్రీ పోతాడు సైకాట్రిస్ట్ ఇక్కడ భారత విదేశాల్లో సైకాట్రిస్ట్ దగ్గర పోతారు ఇక్కడెక్కడికి పోతారు ఎస్ట్రాలజిస్ట్ అండ్ న్యూమరాలజిస్ట్ అండ్ డై అండ్ డైమండ్ స్పెషలిస్ట్ డిగ్రీ పోతాడు ఇక్కడ వీళ్ళు సైకాలజిస్ట్ వీడికి మనస్సుకి ఏదో బెంగగా ఉంటుంది ఎవడికి తోచిన వాడి దగ్గర వాడికి పోతాడు కొంతమంది ఏమో దీంట్లో స్పెషలైజేషన్స్ కొంతమంది కేవలం గ్రహాలు స్పెషలైజ్ చేస్తారు కొంతమంది గ్రహాలు ప్లస్ స్టోన్స్ కలిపి స్పెషలైజ్ చేస్తాం హీ టెల్స్ గోమేధికం పెట్టుకోను అంటాడు అని అత్తడితో ఆగడు ఆ వినివాడు వాడు దద్దం అయ్యి ఉండాలి ఈ గోమేధికం పెట్టుకుంటే ఏమవుతుంది నీకు రిజల్ట్ వస్తుంది ఎలా వస్తుంది రిజల్ట్ అంటే సూర్యకిరణాలు పడి రిఫ్లెక్ట్ చేస్తే దీనికి రిజల్ట్ వస్తుంది అని చెప్తాడు హీ టెల్స్ దాట్ యు సీ హిజ్ అడాసిటీ హౌ కెన్ హీ సే దాట్ What nonsense is he talking? టాకింగ్ చూడండి అసత్యం అన్నది అసత్యము అజ్ఞానము అంత ఘోరంగా ఓపెన్గా దాన్ని అలాగా ప్యాండల్ చేస్తుంటే ఆశ్చర్యం వస్తుంది సూర్యకిరణాలు పట్టి రిఫ్లెక్ట్ అవుతాయా ఊటోడ్ యూ వాట్ యూ మీన్ బై దాట్ సూర్యకిరణాలు బట్టి రిఫ్లెక్ట్ అవ్వడం ఏంటండి ప్రతి చోట సూర్యకిరణాలు పడుతూనే ఉన్నాయి రిఫ్లెక్ట్ అవుతూనే ఉన్నాయి ఈ స్టోరీ మీద బట్టి రిఫ్లెక్ట్ అవ్వడం ఏంటి ప్రతి చోట పడి రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఓకే రిఫ్లెక్ట్ అయితే రిజల్ట్ ఎలా వస్తుంది వీడి వీడికేమో అత్తగారితోటో మామగారితోటో దెబ్బలాట్లేదు ఈ సూర్యగ్రహణాలు రిఫ్లెక్ట్ అయితే అది ఎలా సాల్వ్ అవుతుంది వాటే ఇగ్నోరెన్స్ ఈ విధంగా స్పెషలైజ్ చేసం వీళ్ళు సైకాయాట్రిస్ట్లు అదొక లేకపోతే సైకాయాట్రిస్ట్ దగ్గర నిజంగా అదొక సైన్స్ దాని దగ్గరికి వెళ్ళాడు అనుకోండి అది సపరేట్ ఇదే స్పిరిచువల్ స్పిరిచువల్ అంటే టీ సిద్ధాంతి గారో లేకపోతే పూజారి గారో లేకపోతే దేవాలయంలో పురోహితుడు ఏదో ఉంటుంది ఏదో మహాత్ముడు నాలాంటి సన్యాసం ఒకడు వేషం వేసి కూర్చుంటాడు వాడి దగ్గరకో అది స్పిరిచువల్ మాండు వచ్చిన దాకా వచ్చారంటే ఎంతో పుణ్యాత్మలు అయి ఉంటే మాణ్ణు వచ్చింది కాక వస్తారు మాండి వచ్చి నేను ఎప్పుడు పాఠం చెప్తున్నా పదేళ్ళ నుంచి పదేళ్ళ తర్వాత చెప్తున్నా పాఠం వాళ్ళొచ్చు కఠా చెప్పిన రోజు మీరు ఆలోచించుకుంటే మాండి వచ్చాను రావడానికి ఎంత కాలం పట్టిందో మీరు చూడొచ్చు నేను ముందే ఎందుకు చెప్పలేదు ఇది ఇలా ఉంటుందని నాకు తెలుసు కాబట్టే ముందే చెప్పలేదు కాబట్టి సో ఏదో స్పిరిచువలిస్ట్ తీరిపోతాడు కాబట్టి ఇవన్నీ సెపరేట్ స్పిరిచువల్ సైకలాజికల్ ఫిజికల్ అన్నీ సెపరేట్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ ఇది సెపరేట్ కాదు హ్యూమన్ లైఫ్ ఈజ్ వన్ ఇట్ ఈజ్ నాట్ ఫ్రాగ్మెంటెడ్ వీడి థింకింగ్లో ఉంది ఫ్రాగ్మెంటరీ మీరు స్పిరిచువల్ని సెటరైట్ చేయండి సైకలాజికల్ సెటరైట్ అవుతుంది ఫిజికల్ సెటరైట్ అవుతుంది దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ మీ ఇమాజినరీ స్ట్రక్చర్ని కొంత షేక్ చేయండి దాన్ని షేక్ చేసి పిచ్చి పిచ్చి ఇమాజినేషన్స్ ఇవన్నీ కూడా తోసవతలు మారేయండి ముందు మైండ్ని కొంత ఫ్రీ చేయండి దాంతో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి కావండి మీరు ఈగోని పక్కన పెట్టగలిగారంటే అహంకారాన్ని పక్కన పెట్టగలిగారంటే మీకు అది స్పిరిచువల్ దాంతో మీకుండే సైకలాజికల్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోతాయి మోర్అర్లెస్ కొంత టైం పడుతుంది సైకలాజికల్ ఇష్యూస్ సాల్వ్ అయిపోయి స్పిరిచువల్ అండ్ సైకలాజికల్ ఎప్పుడైతే క్లీనప్ మొదలవుతుందో బాడీ బికమ్స్ నార్మల్ ఇంకా బాడీకి మెయింటెనెన్స్ ఇష్యూస్ వృద్ధాప్యాన్ని బట్టి వచ్చి ఉంటాయి తప్పిస్తే అంటే ఏమిటి పెయిన్ ఫిజికల్ పెయిన్ ఉంటుంది తప్ప సైకలాజికల్ సఫరింగ్ ఉండదు జీవితంలో పెయిన్ ఈజ్ తప్పదు కానీ సఫరింగ్ ఈజ్ నీడ్లెస్ అలాగే మీరు ఇంటిగ్రేటెడ్గా జీవితాన్ని బాగు చేయగలుగుతారు కానీ ఫ్రాగ్మెంటరీ థింకింగ్లో జీవితం బాగుపడదు యథావిద్యస్ తథా స్మృతి అందుకోసం చెప్పాను ఆ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ ఈజ్ అ రాంగ్ థింకింగ్ ఎనీవే కాబట్టి మనిషి తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకుని మైండ్ని బట్టి నిర్ధారితమైన వ్యక్తిత్వం ఏది కలదో అది మీరు కాదు యథావిద్యస్ తథా స్మృతి మైండ్ మేడ్ పెర్సోనా యు ఆర్ నాట్ You are prior to the mind. wg bạn like annhataka Don't understand why the Buddha Aham Rhamana is so good! Every such thing is so bad. Aham Rhamana Heavana Annhataka is Mind movement is a complete body When you begin to apply to mind a movement Because although this means, <laughs> any brain is required not to be seen before. No, that means no brahman manah uma iduh మీరు గమనించరో లేదో అహమ్ము లేదు బ్రాహ్మణ లేదు అయితే అహంకి బ్రాహ్మణకి తేడా ఉంది అహం ఇస్ ది సెంట్రల్ థాట్ బ్రాహ్మణ ఇస్ ది ఫ్రింజ్లో వచ్చిపోతూ ఉండే థాట్ అహం ఇస్ ది సెంట్రల్ థాట్ ఈ బ్రాహ్మణ తీసేసి ఇంకోటి పెడతారు దాంట్లో వాడు పెట్టగానే అహం మాత్రం అలాగే మిగిలి ఉంటుంది బట్ స్టిల్ రెండూ కూడా అహంత్వము బ్రాహ్మణత్వము రెండూ కూడా మనస్సు యొక్క చలనం నుంచి వచ్చినవి తప్పిస్తే మనస్సునికి పూర్వముందు ఉన్నవి కావు మనస్సు చలనం ఆరంభం కావడానికి ముందు అహం లేదు బ్రాహ్మణ లేదు మరి ఏముంది అన్సెల్ఫ్ కాన్షియస్